కీర్తన పదిహేను అన్నిటా నా పాలిటికి హరియాతడే కలడు ఎన్నికగా తుది పద మెక్కితి మేలు కొందరు జీవులు నన్ను కోపగించినా మేలు చెంది కొందరట్టే సంతసించినా నిందించి కొందరు నన్ను నేడే రోసినా పొందుగ కొందరు నన్ను పొగడినా మేలు కోరినన్ను పెద్దేసి కొందరు మొక్కినా మేలు వేరే హీనుడని భావించినా మేలు కుఊరిమి కొందరు నన్ను కుడుకుండినా మేరతో విడిచి నన్ను మెచ్చకున్నా ఇప్పటికి కలపాటి అంత పేదైనా మేలు ఉప్పతిల్లు సంపద నాకుండినా మేలు ఎప్పుడు శ్రీవేంకటేశుకు ఏ నిచ్చిన జన్మమిది ఎప్పుడు శ్రీవేంకటేశుకే నిచ్చిన జన్మమిది తప్పు లేదా తని తోడి తగులమే మేలు